అందరికి ప్రేసండి ఆధనం స్టార్ట్ చేసుకుంటాము మరి దేవుడి నామానికే మన కలిగి ఉన్నదాకా ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు మరి ఏసు నామంలో కూడి ఉన్న మనందరికి మీ అందరికీ కూడా సమాధానం స్టార్టింగ్ ప్రయత్నం మనము ఈ మనం స్టార్ట్ చేద్దాం మరి అలిదినం మనని మనందరినీ కాచి కాపాడుతూ దేవునికి చెల్లిస్తూ ఇది మంతా ఇక్కడ మన కాచి కాపాడుతూ సచివుడు పెట్టి ఒక సాయంత్రం సమయం మనకి ఇచ్చేందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాము మరి అనే స్వరాన్ని వాక్య మనం విన్నాము దేవునికి స్తోత్రం చల్లిస్తున్నాను మరి స్టార్టింగ్ పేరు ఎవరైనా స్టార్టింగ్ ప్లే చేస్తారు ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు ఒక తండ్రి కృపామైడా జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవానికి స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయి ఈ గడిచిన కాలం తా ప్రభా మమ్మలందరినీ కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టున్నారు ప్రభా దీవారాతులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఈక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరికి మేము వచ్చినాం ప్రవా మాతో మాట్లాడండి మా హృదయాలు సరిచేయండి మాలో ఇంకేమైనా ఆయాసకరమైన ఉంటే ప్రవా చూపించండి అయినా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికర్యం పొందాలా మీ కృపలు మేము జీవించాలా ప్రవ్వా పరిశుద్ధతో నిండు మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మా ప్రాణాత్మ శరీరంలోనైనా మీకు సమర్పిస్తుండగా ప్రవా మీరే సంపూర్ణంగా పరిశుద్ధపరచండి మా మనసు పరిపరివిధాలుగా పోకుండా మీ వాక్యం కేంద్రీకరించుకోలేకనా సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పించుకుని జీవించాలని సహాయపడండి ఆయన పాటల మీ మైంపందని వాక్య మాతో మాట్లాడడం ప్రభావా నా దేవా ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దాని పరిశుధాత్మ దేవ మీ సాయి మాకు ఆ రీతిగా ప్రభావ ఈ దిన ఒక నైన్టీన్ డేస్ ఆరంభం అవుతుందిగా ప్రవ పరిశుద్ధి తండ్రి ఇంతకాలం నడిపించినైనా నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పీడ్ పరిశుధాత్మ దేవ మమ్మల్ని ఇంతకాలం నడిపించినా నీకు ఎంతో వంద నా దేవా ఇక ముందుగా మీరు నడిపించండి ప్రభావ క్రిస్తారు కూడా మీరు బలపరచండి ప్రభా అను నడిపించి సహాయించామని ఓ ప్రభా ఈ ఆరనంతట్లో మీరు మాతో పాటు ఉండి ప్రభావ నడిపించామని నా దేవ రానబెడ్డి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోండి ఈ ఆరనంతట్లో మీరే నడిపించి సహాయపడమని పరిశుద్ధాత్మ నడిపింపు దైచమని వాకిందరూ మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపచ్చామని ప్రార్థించినాం పాడలదర మీ మహిం ప్రతి చోట మీకు మమ్మల్ని శాసనం పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధాండి ీవు నా కుండగా నీవేనా అండగా నీవు నా కుండగా నీబెనా అండగా నీవెనా నీబెనా నీవేనా నీవేనా ఆత్మదాహముతీచినా వెంబడించినా బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొ నేను కుమిలెదనా కొ నేను కుమిళెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా ీవు నా కుండగా నీవెనా అండగా నీవు నా కుండగా నీవేనా అండగా నీవేనావేనా నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులేతి కొద్దువతో నేను కుమిలిదనాను కుమిలదన కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా ృపా నివీ సంపదల గనివీ సర్వకృపాని దివీ సంపదల గనివీ సకలము సకలము సకలము సకలము చేయగలని వైపే నా కన్నులేతీచుచిద కొండల వైపు నా కన్నులేతీ కొ నేను కుమిదనాదువతో నేను కుమిలదన కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా నిత్యము కదల నీ సియోను కొండపై ని త్యము కదలని సీయోను కొండపై ఏము చుచుచు పరవసించి పాడిదం కొండల వైపు నా కన్నులేత్తి కొదువతో నేను కుమిళిదనాదతో నేను కుమిళదనా కలవరపడి కొండల వైపు నా కన్నులే కుదునా కొండల వైపు నా కన్నులే కొను కుమిళదనాదువతో నేను కుమిళదనా కలవరపడి నే కొండల వైపు నా కన్నులేస్ నిత్యము కదలని కదలనీ స్యోను కొండము కదల స్స్తయ్యా ఏదు ముఖమూచు పరవసి పాడిద కొండల వైపు నా కన్నులే తో నేను కుమిలేదనాదూవతో నేను కుమిలేదనా కలవరపడినే కొండల వైపు నా కన్ను లేచుద హ దేవుడు ఆయన స్థుతించడానికి సమయం ఇచ్చిన దేవునికి వందనవిస్తూ మన మధ్యలో ఉన్న నత వాని బ్రదర్ మీరు వాక్యం షేర్ చేయండి వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అంటే నా దేవుడు నమ్మదగిన వాడు మనకు సహాయం చేసి ఈ కృపలో ఆయన భద్రపరిచి మనలను సజీవ లెక్కలో ఉంచి మనలను ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక వయసు వినిపిస్తుంది బ్రదర్ వినిపిస్తుంది అన్న మీరు ఫోన్ రొటేట్ చేస్తారు మధ్యలో అందుకని ఓకే బ్రదర్ బానే ఉంది బ్రదర్ అసర్ అదిలిపోకుండా బాగా ఉంది ప్రార్థించుకుందాం స్తోత్రంలో ప్రేమ గలతండి పరిశుద్ధ నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తవ్వ సాయంకాల సమయంలో నైనా మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఈ ధన్యత ఈ లోకంలో కొంతమందికి లేకపోయింది ప్రభు మమ్మలను కెమీంచి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీ నామానికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు మహిమఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాం నాయన తండ్రి ప్రార్థనకు జవాబు దయచేసిన దేవ స్తోత్రం పాటు దా మహిమ పొందిన దేవాన్ని కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం నాయన అయా వాక్యందర మాతో మాట్లాడండి మమ్మల్ని మేము సరిచేసుకుని నిన్ను మహిమ పిచ్చి విడుదలగా వాడుకోమని మీ నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తాను యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి వాక్యంలోనికి వెళదాం మరి దైవజనుడైన పౌలు గారు మరి ఏమంటున్నారు ఆయన దేవుని తో ఆయన మాట్లాడిన వ్యక్తి అయినాను మరి ఒక విషయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమంటున్నాడు ఆ రోమియలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు రోమియోలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నాయందు అనగా నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని నేనెరుగుతును అంటున్నాయను అంటే పాప నియమము అనేది మనిషి ప్రతి ఒక్కరిలో ఉన్నది కాబట్టి ఆయన మరి మంచిదేదియో అంటున్నాయి నాయందు అనగా నా శరీర మందు అంటుండయన నా శరీర మందు మంచి తేదీ నివసింప నివసింపదని నేనెరుగుదును అంటున్నాడు మరి శరీర శరీర నియమాలు ఆ విధంగా ఉంటాయని ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు ఎందుకంటే దీనిని మనము ఏ విధంగా మరి దేవునికి అనుకూలముగా మనం మలసాలని మరి దేవుడు ఎప్పుడు మనలను కోరుకుంటూ ఉంటాడు కాని మనము శరీరాశ నేత్రాశ జీవపు డంబాలతో ఈ లోకంలో మనుషుడు కొట్టుకొని పోతూ ఉన్నాడు కాబట్టి అందుకనే ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నాయందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేనెరుగుదును అంటున్నాడు అయితే మేలైనది చేయవలనని చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కాని దాని చేయుట నాకు కలుగుటలేదు అంటున్నాడు అంటే మంచి చేయుటకు అది ప్రేరేపించటం లేదు శరీరము సహకరించటం లేదు ఎందుకంటే నియమము అది పాప నియమము కాబట్టి ఆయన గ్రహించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అంటారు ఆ విధంగా మరి మనుషులను ఆ శరీరం అనే యొక్క ఈ యొక్క శరీరం అనే ఆశతో నేత్రాశ శరీరాశ జీవపు డంబాలు మరి మనిషిని ఈ లోకం వైపుల్నే లాగుతూ ఉంటాయి కాబట్టి అదే విధంగా ఆయన మాట్లాడుతూ మరి మంచిది ఏది కూడా నాయందు నివసించట్లేదు అంటున్నాడు మేలైనది చేయవలనని కోరిక నాకు నాకు కలుగుతున్నది కాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అంటున్నాడు మరి దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈ విధంగా మరి పౌలు గారు ఆయన అనుభవంతో మాట్లాడుతున్న మాటలు అయితే పంతొమ్మిదవ చరణంలో నేను చేయగోరు మేలు చేయక అంటున్నాడు నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయిచున్నాను అంటున్నాడు మరి దేని విషయమై చేస్తున్నాడు ఇంత ప్రయాసపడిన పౌలు ఈ ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనం గ్రహించాలి మరి ఒక దైవజనుడు ఆ అంత ప్రయాసపడి అతను చేసిన ఆ యొక్క ఆయన్ని ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడు చేయిస్తున్నాను అంటున్నాడు మనము ఏమి చేసేవారిగా ఉన్నాం ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడుతూ నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడు చేయిస్తున్నాను అంటున్నాడు అంటే ఆ నియమము ఏ విధంగా పనిచేస్తుందని ఆయన మాట్లాడుతుంటున్నాడు అందుకనే నేను కోరిని దానిని నేను కోరని దానిని చేసిన ఎడలా పాపమే గాని ఇకను నేను కాదు అంటున్నాను మరి ఈ శరీరం నియమముకున్న విధానము చాలా బలమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే మనిషిని సులువుగా చిక్కులు పెట్టే పాపము నియమము అది అని గ్రహిస్తుంటున్నాం అయితే మరి మనము గ్రహించవలసింది ఏమున్నదంటే ఆ నిరోమ పత్రిక ఎనిమిదో అధ్యాయములు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఎనిమిదో అధ్యాయము రెండో వచనంలో కూడా మరి దైవజనుడైన పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమంటున్నాడంటే క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే ఈ శరీర నియమము ఈ విధంగా ఉంది పాపానికి ప్రేరేపిస్తున్న శరీరం ఇది మరి మనము మంచి చేయాలన్న కూడా అని కోరిక నాకు కలుగుతున్నది కాని నేను పాపమే చేస్తున్నా దీనికి కారణమేంది నాన్నందు నివసించు పాపమే పాప నియమము ఇంకా నాలో ఉన్నది పనిచేస్తుంది అని అకరా పౌన్ గారు చెప్తున్నారు ఇక్కడేమంటున్నాడంటే ఎనిమిదో అధ్యాయము రోమపత్రిక ఆ రెండో క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఈ విధంగా ఉంది ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అంటుండి మరి ఎందుకంటే ఆ పాపము మరణము అనే నియమముల నుండి మరి విడిపించిందంట అందుకని మరి ఆ యొక్క ఆ క్రీస్తు యేస్సు నందు జీవమయస్సు ఆత్మ యొక్క నియమము మరి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటున్నాయను విడిపింపబడ్డాడు ఎందుకంటే ఆయనను అనుసరించి విడిపింపబడ్డాడు నన్ను విడిపించను అంటున్నాయను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయదాలకపోయేను అంటున్నాడు ధర్మశాస్త్రము ఉన్న బలము ఆ పాపమే అని పౌలు గారు కూడా ఒక విషయంలో చెప్తూ ఉంటాడు అందుకనే నన్ను విడిపించింది పాపమరణముల నియమము నియమం నుండి నన్ను విడిపించను అని సాక్ష్యమిస్తున్నాడు అయితే ఎట్లానగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసిండు అని ఇక్కడ సాక్ష్యమిస్తుంటున్నాడు ఎందుకంటే మరి ఈ క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందంటే నియమము నుండి మనలను విడిపించేంత శక్తిగల దేవుడు అయి ఉన్నాడు ఎందుకంటే ఆత్మ యొక్క నియమము అది విడుదల అని ఎసవంటి పాపమైన మరి ఆత్మ ద్వారా ఆ యొక్క దేవుని ఆత్మ ద్వారా మరణను విడిపిస్తుందని మనము గ్రహించుకోవాలా ఎందుకంటే మనము ఆయన వారిగా మనము ఉండాలా అందుకని నన్ను విడిపించను అంటున్నాడు ఎట్లానగా ధర్మశాస్త్రము దేనిని చేయదలకపోయేను దానిని దేవుడు చేశాను అనుంది అయితే మరి దేవుడు దేని చేయు చేయుటకు సమర్థుడు మనం గ్రహించుకోవాల ఎందుకంటే మరి ఆయన నమ్మదగిన దేవుడు అయితే అది మూడో వచనములు అంటున్నాడు శరీరాన్ని అనుసరింపక అయితే మన శరీరాన్ని మనము అనుసరించే వారిగా ఉండకూడదు శరీరం చెప్పినట్లు మనము వినకూడదు అంటున్నాడు అందుకనే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవాలనని పాప పరిహారము నిమిత్తము అంటున్నాయను ఎందుకంటే శరీరమును అనుసరింపొద్దు ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మీద పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుండ శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు శిక్ష విధించింది చూడండి మన పాపముల నిమిత్తము ఆయన మరి తన సొంత కుమారుణ్ణి తన సొంత కుమారుణ్ణి శరీరాకార పాప శరీరాకారంతో పంపిణట పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించిండు మరి ఇది నిజము మనం గ్రహించుకోవాలా ఎందుకంటే ఆ శరీరానుసారమైనది మరి నియమము ఆ విధంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఎందుకంటే మరి దేవుడు ఐదో వచనములో చూస్తే ఏముందంటే శరీరానుసారులు ఈ లోక శరీరానుసారులైనా మరి దేవిని అనుసరి దేవుని నమ్ముకున్న శరీరానుసారంగా ఉంటే ఏ విధంగా ఉంటుందని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌల్ అందుకనే ఐదో వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు అంటున్నాడు అవును ఈ శరీరాశల మీద మనస్సునొంతురు అంటున్నాడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు అంటున్నాడు మరి ఆత్మ శరీరము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆత్మానుసారముల ఆత్మ విషయముల మీద మనస్సునంతులు అంటాడు మరి ఆత్మ శరీరము అని ఇక్కడ చెప్పబడుతున్నది అందుకని మరి శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదంట మరణము అంటాడు ఈ శరీరానుసంగా శరీరాన్ని ఆశ్రయించి తిరిగిన వాడికి ప్రతి ఒక్కరికి మరణం అనేది తప్పదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అందుకని శరీరానుసారమైన మనస్సు మరణము అని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉంటున్నాం ఈ మరణం గురించి చెప్తూ ఉన్నాడు ఆత్మ విషయంలో మీద మనస్సును ఎవరు ఆత్మానుసారులు శరీరానుసారులు శరీర విషయంలో మనస్సును కానీ శరీరానుసారమైన మనసు ఏందంట మరణము అని చెప్తూ ఉన్నాడు మరణము అంటున్నాడు అయితే ఆత్మానుసారమైన మనసు ఏ విధంగా ఉందంటే ఆరో వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అంటాడు మరి జీవము సమాధానము ఆయనే కాబట్టి మనకు మనము జీవము కలిగిన వారిగా అంటే ఆత్మను కలిగిన వారిగా మనము నడుచుకోవాలి ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు మనుషులు మనిషిని మనిషి ప్రేమించలేని ఈ లోకంలో దేవుడు లోకాన్నే ఎంతో ప్రేమించాడు అందుకని మనము ఆయన విషయంలో మనము ఆయనకు మన మనము ఆయనకు విధేయత కలిగి ఉండాల ఆయనను ఎప్పుడు స్థుతించే వారిగా ఉండాలా మన శరీరానుసారమైన విధానములో మనం ఉండకూడదని ఆ విధంగా మాట్లాడుతున్న ఆత్మను ఆత్మానుసారమైన మనసు ఏ విధముందంట జీవమును సమాధానమై ఉన్నది అంటున్నాడు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు ఏలై అనగా మనసు దేవునికి విరోధమై ఉన్నదంట మరి ఈ పాప నియమముల మరణము నుండి మనం రక్షించింది ఈ యొక్క ఆత్మయే కాబట్టి ఆ మరి ఏలయనగా శరీరానుసరమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అంటాడు మనము శరీరానుసరంగా నడుచుకుంటే దేవునికి ఎప్పుడు మనం విరోధులుగానే ఉంటాం కాబట్టి మనము ఆత్మానుసారాలుగా ఉంటే జీవము కలిగిన జీవింపజేస్తుంది ఆత్మ మరి లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి అందుకనే మనము ఏ విధంగా ఉండాలని మనము నిర్ణయించుకోవాలి మన చేతిలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఆ దేవుడు మరి ఆయన మాటలుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏలయనంగా శరీరానుసరమైన మనసు దేవికి విరోధమై ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రం మనకు లోపడదు అవును దేవుని మాటలు వినడానికి అది లోబడేదిగా ఉండదు కాబట్టి మరి మనము ఏ విధంగా ఉండాలి అని అంటే ఆ ఎలా అనగా మన మనసు దేవినికి విరోధమై ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడదు అన్నాడు కదా ఎంత మాత్రమునో ఏ మాత్రమునో లోబడని అంటే అంత వ్యతిరేకత ఈ శరీరానుసారానికి ఈ శరీరాన్ని అనుసరిస్తే మనకు ఆ విధంగా దేవునికి వ్యతిరేకమై ఉంటాము మన శరీర కోరికలను నెరవేర్చుకుంటే దేవునికి వ్యతిరేకమై ఉంటామని ఇక్కడ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి అయితే మనం ఈ లోకములో ధనమును డబ్బును మరి ప్రతి ఒక్కటి భూములను నగలను ఈ విధంగా ఆశిస్తూ మనిషి ఆ శరీరాన్ని సంతోషపెట్టుకొని మనసుతో మనసును సంతోషపెట్టుకుని శరీరాన్ని ఉత్సాహపరచుకుంటూ ఉంటారు కానీ అది అందుకనే మరి అత్తాయి సువార్తలు కూడా మాట అంటాడు మీరు ఈ లోకములో ధనమును సంపాదించుకోరకడి అంటాడు ఇక్కడ చిమ్మట కొడుతుంది తుప్పు బట్టి ఖరాబ్ అక్కడ మీరు పరలోకం వందు మీరు ధనము కూర్చుకొని అంటున్నాడు కాని అది మనము మన మనసు మన శరీరము దానికి ఎందుకంటే నిజాన్ని ఎప్పుడు అది అందుకనే అంటున్నాడు శరీరానికి మన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు అంటాడు ఏ మాత్రమను లోబడ నేరదు అవును మరి అది లోబడనీరదు కాబట్టి మనము దాన్ని లోపరిచే వారిగా అందుకనే మరి ఎనిమిదవ శరంలో కాగా ఆ శరీర స్వభావము గలవారు దేవిని సంతోషపరచ నేరదు మరి దేవుని మనము మన శరీరాన్ని మనం సంతోషపరచుకుంటాము గాని మరి దేవిని సంతోషపరిచేవారిగా ఉండమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అందుకనే కాగా శరీర స్వభావము దేవిని సంతోషపరచ నేరదు ఎందుకంటే శరీరాన్ని సంతోషపరచుకొని ఆనందిస్తూ ఈ లోకంలో అనేకులతో మనం చాలా మంది మరి సంతోషంగా శరీరానుసారమైన మరి స్వభావాలతో కలిగి ఉంటారు కాబట్టి మనము గ్రహించాల ఎందుకంటే తొమ్మిది వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మనంట మనను మనలో నివసిస్తే మాత్రం ఏ విధంగా ఉంటదంట దేవిని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మస్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అంటున్నారు ఎందుకంటే దేవిని ఆత్మకు మనలో చోటు ఇవ్వాల మనము దేవిని ఆత్మకు మనలో ఆయనకు చోటు ఇవ్వాలి కాబట్టి దేవి దేవిని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు అందుకనే మరి దేవుని మాటగా మనము గ్రహించాల మనం ఏ విధంగా ఉన్నాము అని మనం గ్రహించుకు శరీర స్వభావం కలిగేవారుదా ఉండకూడదని దేవుడు సెలవి కారు శరీర స్వభావం గలవారు కారు మీరు ఎందుకంటే ఆత్మను అనుసరించడు కాబట్టి మీరు శరీర స్వభావం గలవారు కారు ఎందుకనే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు అయిన వాడు కాడు అంటుడు మరి ఆత్మ లేనిది మరి ఏ కార్యము జరగదు ఎందుకంటే ఆత్మనే సమస్తమును తేటపరచువాడు సమస్తమును మనకు బయలుపరచువాడు మన మన మనోనేతరాలను కూడా ఆయన ఇవ్వగలుగుటకు సమర్థుడు ఎందుకంటే మనము ఆ శరీర స్వభావంలో ఉంటే ఈ విధంగా మనము మూసుకపోయిన కళ్ళు కళ్ళుండి కూడా గుడ్డి వారిలా ఉన్నాము కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదని మనము గ్రహించుకోవాలి అందుకనే ఆ ఆత్మస్వభావం కలవారే గాని శరీర స్వభావం అయితే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటు అవును ఆయన వాడు కాడు అంటున్నాడు మనము ఆయన ఆ ఆత్మను పొందుకునే వారిగా ఉండాలని మరి ఈ విషయంలో మాట్లాడుతున్నాడు పదవ వచనంలో క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కాని మీ ఆత్మ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది అంటు అందుకనే మరి మనము ఆ ఈ విధంగా ఆ మనము క్రీస్తు మీలో ఉన్న ఎడల క్రీస్తు మనలో ఉండాల క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ మీ శరీరము పాప విషయమై భూతమైనది కాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది అంట అందుకని మనము గ్రహించవలసింది ఏముందంటే మనం ఇక్కడ గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు గలతి పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాం సహోదరుడారా సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుతున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా అంటే మీరు రక్షింపబడండి మీ పాపలు కడుక్కోండి అని నేను ప్రకటించుతున్న ఎడల ఇప్పటికి నీ హింసింపబడనేలా అంట అయితే నేను ఈ ప్రకటన చేస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరు రక్షణ పొందవరనని కానీ నాకు హింస కలుగుతూనే ఉన్నదంట ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున శిల్వ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా అంటున్నాడు అభ్యంతరం అనేది గురించి ఉండకూడదు క్రీస్తు మన పాపముల నిమ్మిత్తము మన శాపాల నిమిత్తము ఆయన కల్వరి శిల్వలో భరించిన ఆ బలియాగమును మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకనే మనము అభ్యంతరం తీసివేయబడును కదా అంటున్నాడు అందుకని మనము మిమ్మను కలవర పెట్టువారు తమ్మను తాము ఛేదించుకున్న మేలు అటు అయితే అంటే మనను కలవర మన శరీర నియమములే మనను బాధపరిచేది శరీర నియమములే మన ఆలోచనలు మన శరీరంలో కలిగే మన తలంపుల ధారనే మనలను అవి కలవర పెట్టేలాగా మనమే చేతులారా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మేము కలవర పెట్టువారు తమ్ముడు తాము షేదించు ఛేదించుకున్నటం ఏలు అంటు అందుకనే మనం గ్రహించుకోవాలి కలవర పెట్టేంత మన శరీరాన్ని ఆ విధంగా ఉంచుకునకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే పదమూడవచనంలో మీరు స్వాతంత్రులుగా ఉండేటప్పుడు పిలువబడితేరి మీరు ఏ విధంగా ఉండాలంట స్వాతంత్రులుగా సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకునక మనం అంట చేసుకునే వారిగా ఉండద్దు ఆ స్వాతంత్రాన్ని మన శరీరానికి ఆసరాగా తీసుకుని మనము ఇష్టం ఉండకూడదని ఇక్కడ చెప్తూ ఉంటున్నా స్వాతంత్రమును సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర హేతువు చేసుకునొక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు ఏమంటున్నాడు ఇక్కడ దాసులయ్యుండు అంటుడు దాసులయుండు ఒకనికొకడు దాసులయుండు అంటున్నాడు మనము ఏ విధంగా ఉంటున్నాము మనం గ్రహించుకోవాలా ఎందుకంటే ఆ స్వాతంత్రాన్ని దేవుడిచ్చిన యొక్క మంచి ఆ యొక్క పిలుపును మన ఆయన ఇచ్చిన మనకు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ను మన సొంత క్రియలకు మన శరీరానికి మనం వాడుకోపోకుండా మనము ప్రేమ కలిగిన వారమై ఒకని కొడుకు ఒకరినొకడు దాసులయ్యుడి అంటు ఎందుకంటే ధర్మశాస్త్రం అంతయుర్మ శాస్త్రం అంట పద్నాలుగో అవసరంలో ధర్మశాస్త్రం అంతయు నిండు అను ఒక్క మాటలో ఏమైందంట సంపూర్ణమై ఉన్నదంట మనము గాహించుకోవాలి మరి ధర్మశాస్త్రము మొత్తము విన్ను వలని పురుగు వారిని ప్రేమింప వలన ప్రేమించను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి అయితే మీరు ఒకరినొకరుడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బుత్తిగా నశించుకోదుడేమో సోచుకునుడి అంటే మనము కనికరం చూపేవారిగా ఉండాల ప్రేమించే వారిగా అందుకనే భక్షించే ఉండకూడదని చెప్తున్నాడు అయితే పదహార వచనంలో నేను చెప్పున్నది ఏమనగా పౌలు గారు అంటున్నాడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది అంటున్నాడు మనము ఆత్మను పొందుకుంటే ఏ విధంగా ఉంటదని ఇక్కడ మాట్లాడుతున్నాను నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు అంటున్నాడు ఎందుకంటే ఆత్మనే సమస్త మనకు మూలాధారమై ఉన్నది కాబట్టి ఆ ఆత్మానుసారముగా అప్పుడు మీరు శరీరేచ్చలను నెరవేర్ శరీరేచ్చను నెరవేర్స్తారు అంటున్నాడు మరి ఎందుకంటే మరి శరీరము మరి ఆ విధంగా పాపానికి లాగే విధానాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు అందుకని మీరు ఆత్మను అనుసరించి నడుచుకునుడి అంటు ఆత్మానుసారముగా నడుచుకునుడి అంటుంది అప్పుడైతే మనము పాపం నియమములు మనకు మన దగ్గరికి రావు అప్పుడు మీరు శరీరేచ్చను మనం అప్పుడు మనం నెరవేర్చం ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు ఇది పాపము అని అది మనం గ్రహించేవారిగా ఉంటాం ఎప్పుడన్నా తప్పు చేసేటప్పుడు కూడా ఆ ఇది పాపము మనము చేయకూడని పని అని లోపడం మన ఆత్మ మన దేవుడు మనను ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ అది గ్రహించక అనేకమైన పాపాలకు కారకులుగా మనము శరీరాన్ని అనుసరించి చేసిన పాపాలే మనలను అక్కడ పట్టబడతాయి మనము పట్టబడేవారిగా ఉంటాం అందుకనే పదిగొడవ శరంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించడం అంట చూడండి శరీరం అంట ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపో అపేక్షిస్తున్నాయంట మరి మనం ఆత్మ శరీరము మన శరీరంలోనే ఉన్నాయి కాని అవి ఒకదానికి విరోధముగా ఉన్నాయి కానీ ఆత్మను మనము ఎప్పుడైతే అనుసరిస్తామో ఈ శరీర నియమము పనిచేయకుండా కాబట్టి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఉన్నాయి అపేక్షిస్తున్నాయంట ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయని తయ్యంతుడో వాటిని చేయకుందరు అంటారు ఎందుకంటే మనము పాపము చేయాలంటే చేయలేము ఆత్మ మనలో ఉంటే మనము ఆత్మ మనలో ఉంటే పాపం చేయలేము పాపం మనలో ఉంటే ఆత్మ మనలోనికి రాడు ఈ రెండు రకాలుగా ఇది వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మనము దేనికి దేనిని ఆస్వాదించాలి అంటే ఆత్మను ఆస్వాదించే వారిగా ఉండాలా అని ఇక్కడ మరి పౌలు గారు మాట్లాడుతున్నారు అయితే పద్దెనిమిదవ వచనంలో మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు అంటారు మీరు ఆత్మచేత నడిపింపబడి నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు అంటారు మనం ఆత్మచేత అంటే ధర్మశాస్త్రము శరీరానికి సాదృశ్యంగా ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకోండి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రము ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ఒక పాపానికి నియమం ఇదే అని చూపిస్తూ గ్రహించాలి ఎందుకంటే మనము మరి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నప్పుడు ధర్మశాస్త్రము అప్పుడు పాపమే కదా మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మరి మనము ఆత్మచేత నడిపింపబడాలని దేవుడిక సెలవిస్తుంటున్నారు అందుకే శరీర కార్యములు ఏ విధంగా ఉన్నాయంటే స్పష్టములై ఉన్నవి అని మనకు తెలుసు కాకపోతే ఏంటంటే మనం గ్రహించుకునే ఉండాలని మరి ఆయన మాట్లాడుతూ అదే గలతీ ఐదు ఇరవై నాలుగులో గలతీ ఐదు ఇరవై నాలుగు సంబంధులు శరీరమును శరీరం అను శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సెలువ వేసి ఉన్నారు అంటారు ఎవరి సంబంధులు వాళ్ళు దుష్టి సంబంధులు కారు కాబట్టి వాళ్ళు ఏం చేసిన అంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతో దురాశలతో సిలువ ఉన్నారు మరి మన మనుషులు ఎక్కడ సిలువ వేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఈచలు ఎందుకంటే మనుషుల దురాశలను ఇక్కడ ఈఛలతో దురాశలతో సిల్వ వేసిరట దేంతోటంటే ఆ క్రీస్తు యస్సు సంబంధులు శరీరమును దాన్ని ఈచ్చలతో దురాశలను సిల్వ ఉన్నారు అంటే మనం ఆత్మను అనుసరిస్తే ఎలాంటి పాప నియమము మనలో ఉండదని ఇక్కడ దాన్ని ఈచలను దురాశలను మొత్తం సులువేయవచ్చు ఎందుకంటే దాని భూస్థాపితము చేయవచ్చు అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అదే ఇరవై ఐదవ వచనంలో మనము ఆత్మను అనుసరించి జీవించు ఆత్మను అనుసరించిన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం ఒకవేళ మనము ఆత్మను అనుసరించి జీవించు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం చక్కగా ఎందుకంటే శరీరానికి ఏమాత్రము మన తలంపులకు మన సొంత ఏ ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా మనము ఆత్మను అనుసరించి జీవించవరైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా అంటే ఒక్క లెవెల్ గా దేవునికి అనుకూలముగా నడుచి క్రమముగా నడుచుకుందము అంటున్నాం అయితే ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము అంటుంది మనం ఈ విధంగా ఉండాలని దేవుడు మరి మనకు ఆ వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము గయించేవారిగా ఉండాలి ఎందుకంటే ఒకటొకరంది పత్రిక రాసిన ఒకటో పది పత్రిక తొమ్మిదవ అధ్యాయము పావులు గారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒకటో పత్రిక రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఏమంటున్నాడంటే గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఆయన ఏమంటున్నాడు అనేకమైన శ్రమలు అనుభవించి అనేక విషయాలలో ఆయన అనేకమైన ఉపద్రవాల నుండి తప్పించుకుని దేవుడు ఆయనను మరి ఎన్నో శ్రమల నుండి తీసుకొచ్చి అనేకులకు సువార్త ప్రకటించే వారిగా మరి దేవుడు నిలుపుకున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నానంటే గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలకొట్టుకుని దానిని లోపరచుకునిస్తున్నానంటుంది చూడండి ఎంత గొప్ప మాట అది ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటున్నాడంట ఎందుకంటే ఇక్కడ నేను భ్రష్టుడనైపోతాను అనుకొని ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట అందుకనే ఆ గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై అని నా శరీరమును నలగొట్టి దానిని నోపరచుకొస్తున్నాను అంటున్నాను ఎందుకంటే మరి ఇది ఆత్మానుసరమైనది కాదు శరీరము మరి శరీరము ఆత్మ ఆత్మ శరీరముకు వినోదముగా ఉన్నది కాబట్టి ఈ శరీరాన్ని ఆత్మ ద్వారా నలగ కొడుతున్నాడని ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే మరి ఆ శరీర విషయంలో మీద మా మనస్సు మనము ఉంచేవారి ఉండకూడదని ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే దేవుడు చెప్పే మాటల విషయంలో మనం గ్రహిస్తే కొన్ని విషయాలు మనకు బయలుపరచబడతాయి ఏంటి అంటే అది రోమపత్రిక పదమూడో అధ్యాయము రోమపత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిది వచ్చినంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే పౌరులు గారు ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప కానీ ప్రేమ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు అంటే అంటే మనము ఎవరికి రుణస్థులుగా ఉండకూడి అని మాట్లాడుతున్నాడు అందుకనే మనం గ్రహించుకోవాలి ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు అంటుండే మనం ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఎందుకంటే పొరుగువాణిని పొరుగువాణిని ప్రేమించు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు మరి పొరుగువాణి ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మనం ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచీవ్డ్ అవద్దు అంట ఎవనికి రుణస్తులుగా ఉండకూడదు ప్రేమించుట అంటే దానికి అంతు ఆధారం అనేది ప్రేమకు లేదు కాబట్టి ఎంతైనా ప్రేమించవచ్చు కాని దేవుని అంత ప్రేమించలేము మనం గాని మనము ప్రేమ కలిగి ఆయన మనసును ధరించుకుని ప్రేమ కలిగి ఉండుటే ఆ విధంగా ఎట్లాంటది అంటుండయన పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు అంటు అయితే తొమ్మిదో వచనంలో ఏలై వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిల్లవద్దు ఆశింపవద్దు అనునవి అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియులే నీ పొరుగు వాన్ని ప్రేమింపవలెను ప్రేమింప వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి ఇవన్నీ ఈ యొక్క ప్రేమలలోనే ఇమిడి ఉన్నాయని మరి పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ప్రేమకు అంత బలం ఉన్నది కాబట్టి ఆయన ఆ ప్రేమ గురించి ఆయన తన ప్రాణమును ఆయన ప్రేమ ద్వారా పెట్టిండని మనం గ్రహించుకోవాలి అదే పదవచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ధర్మశాస్త్రము నెరవేర్చుటయే చూడండి నెరవేర్చుటయే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మన ప్రేమ మనము పొరుగువాన్ని ప్రేమిస్తే మనము ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే వారిగా ఉంటాం అంట నెరవేర్చిన వారిగానే ఉంటామని ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు మనము గయించుకోవాలంటే ఏంటంటే పొరుగువానికి ప్రేమనంట పొరుగు వానికి చేయదు అంటుంది అవును క్రీడు చేసేవారిగా ఉండకూడదు మనం అందుకనే ప్రేమ ఏ విషయంలో ఏది కాకుండా ప్రేమ విషయంలో అచ్చి ఉండవద్దు అని అంటున్నాడు ప్రేమ విషయంలో తప్ప ఎవ్వరికి ఏమి రుణస్థలంగా ఉండకూడదు అని రూఢిగా చెప్తున్నాడు ప్రేమ పొరుగువానికి కీడి చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే ప్రేమ కలిగి ఉండాలని ఇదొకటి మనిషి పాటించలేకపోతున్నాడు ఎందుకంటే ఆ పాప నియమములు మరి శరీర పాప నియమములు అందులోనే ఉన్నాయి కాబట్టి మనిషి ప్రేమించలేకపోతున్నాడు అది ఒక నియమము ఎందుకంటే దానికి ఆ యొక్క తగ్గింపు అనేది ఆ శరీరానికి ఉండదు దానికి హద్దులు లేని శరీరముగా ఉంటది ఎందుకంటే ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకును విరోధంగా ఉన్నాయి కాబట్టి ఆత్మ యోచించేటి శరీరానికి వ్యతిరేకంగా ఉంటాయి మరి చేయనియదు అది బలహీన పడుతూ ఉంటది ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని మరి క్రీస్తు ప్రభు కూడా మనకు ఒక సందర్భంలో మాట్లాడారు అయితే మనము పొరుగు వారికి ప్రేమిస్తేనంట ధర్మశాస్త్రము నెరవేర్చుటే ఇంకేం లేదు ప్రేమల్లోనే అంత బలం ఉన్నది కాబట్టి మనము కొన్ని విషయాలలో మనం దించుకుంటే కీస్తుప్రభు వారు రానప్పుడు కీస్తుప్రభు వారు మరి లోకానికి వస్తుండన్నప్పుడు కొన్ని కుటుంబాలు ఆ సిద్ధపడి ఉన్నాయి చాలా మంది ఈ యేసు ప్రభు ఒక రాజుగానే కొడతాడని వాళ్ళు ఎప్పుడో అని వాళ్ళు నిరీక్షణ వదులుకొని ఉన్న ఆ కాలంలో ఆ రెండు కుటుంబాలు నిరీక్షణ కలిగి ఉన్నాయి అవి ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్న కుటుంబాలు ఏంటంటే ఆ మరి అమ్మ మరి ఎలిజబెత్ వాళ్ళ కుటుంబము వాళ్ళు ఎప్పుడు మెలుకువగా ఉండి మరి ఆయన నిజంగా వస్తాడు ఆయన క్రీస్తు అనే యొక్క కొడతాడు అని వారు మరి ఎదురు చూశారు కాబట్టి మరి వాళ్ళు ఎరిగి వాళ్ళు ఆయన ఏ వస్తాడు ఏ కాలంలో వస్తాడు అని వాళ్ళు మెలుకువగా ఉన్నారు అందుకనే ఇక్కడ అంటాడు పదకొండవ వచనంలో మీరు భూమి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో అంటున్నాడు మీరు కాలమునెరిగి మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేల తెలుసుకొని ఇలాగ చేయుడి అంటున్నాడు మీరంట కాలమును ఎరిగి నిద్ర మేలుకొని మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగ చేయుడి అంటున్నాడు అవును కాలమును ఎరిగిన వాళ్ళు యేసుప్రభు వారు జన్మిస్తాడు అని వాళ్ళు మెలుకోగా ఉన్నారు నిద్ర మెలుకోను వేళ అయినదాన్ని తెలుసుకున్నారు అలాగే చేయుడి మీరు కూడా అంటారు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీప సమీపంగా ఉన్నదంట అప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నా అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు రక్షణ సమీపంగా ఉన్నది రక్షకుడు మనకు యొక్క రక్షణ భక్తి అందుకని మనము గిద్ర మో మేలుకునేవారిగా ఉండాలి ఎప్పుడైనా మనము బిదిరించేవారిగా ఉండకూడదని మాట్లాడుతూ ఉన్నాడు అయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అంట చూడండి రాత్రి చాలా గడిచింది కానీ రాత్రి అంటే మనము పాపముతో సమానముగా ఇక్కడ మనం గ్రహించవచ్చు ఎందుకంటే శరీర స్వభావము అది చీకటి గనుక రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే ఆయన రాకడా సిద్ధముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను అంటే అంధకారంలో ఉన్నాము కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలంటున్నాడు తీజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందు అంటున్నాడు అందుకనే మనము దేవి మాటకు లోపడేవారిగా ఉండే స్వభావాన్ని ఎప్పుడు కూడా మనము నెరవేర్చుకునే ఉండకూడదని మరి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకనే ఎప్పశ్రీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పశ్రీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే అంతు చేత అంతు నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంట మనుషులు ఉన్నారు పాపం మత్తు డబ్బు మత్తు మరి ఆ అంధకారం అనే మత్తు ప్రతి ఒక్క వ్యక్తి మత్తు అనే మత్తులోనే కొట్టుమిట్టులాడుస్తున్నాడు గాని అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుచేత నిద్రించుతున్న నీవు నిద్రించే వారిగా ఉండకూడదు అంటున్నాడు అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేమో క్రిస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు ఆయన దేవుడు మనకు ఈ విధంగా చెప్పుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు మనం ఏ విధంగా ఉండాలంట నిద్ర మేలుకునే వారిగా ఉండాలంట నిద్రించుతున్నారు కానీ నీవు మేలుకో అంటు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటుంది నీ పాత జీవితము నీ సరిపోయిన రోత జీవితంలో నుంచి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్తూ ఉన్నాడు అంటు మనము మరి క్రీస్తును మన మీద ప్రకాశించుకునే వారిగా ఉండాల అందుకనే ఎవరు చెప్తున్నారు క్రీస్తు మీద ప్రకాశించు మీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు అంటే దేవుడు ఆ విధంగా చెప్తూ గ్రహించాల మనము అందుకనే ఏ విషయంలో అయినా కూడా మనం శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని మరి ఇక్కడ మాట్లాడుతున్నాం ఇబ్రికి రాసిన అధ్యాయంలో అదిగే నోషం లేమంటున్నాడంటే మీలో ఎవడైనాను దేవిని కృపను పొందకుండా చూడండి ఏమంటున్నాడంటే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియో చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది ఎందుకంటే మరి మీలు ఎవడైనాను దేవునికి దేవిని కృపను పొందకుండా దేవిని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి తలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అనుకుంటున్నాడు ఆ విధంగా మరి పోతారేమో అని మాట్లాడుతు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు ఎవరు ఒక్కరు ఇదరు కాదు అనేకులు ఒక్క చిరిన నియమం ఉన్న కూడా మనము జయించలేము అని ఇక్కడ మనకు పేటగా తెలియ తెలియబడుతున్నది ఎందుకంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో ఒకవేళ అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యేశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటుడు ఎందుకంటే మరి ఈ నియమాలు శరీరానికి సాదృశ్యంగా ఉన్నాయి ఇతడు ఒక పూటి కోసము ఒక్క పూట పూటి కోసము ఆ శరీరాన్ని ఆ అలసడను తీసుకోవడానికి ఒక్క పూట అన్నం కోసము ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నది అందుకనే ఈ విధ ఒక పూట పూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైన చూడండి మరి భ్రష్టు అంటుండు అయినను అంటే భ్రష్టత్వం ఉంటే వ్యభిచారంతో సమానము అని ఇక్కడ సాధించాం అందుకనే ఆ భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటుండ్రు మనము మరి ఈ విధంగా పౌలు ఇంతకుముందు అదే విషయంలో మాట్లాడాడు అందరికి ప్రకటించిన తర్వాత నేనే ద్రష్టుడనైపోదునేమో అని ఆయన తలస్తూ ఉన్నాడు మనము అందుకనే మనము శరీరానికి మరి ఆత్మ చేత నియమములను సంపాల అందుకనే మరి ఆయన మరి నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుంటున్నా అంట పౌలు గారు మనం ఆ విధంగా మరి నలుగగొట్టుకునే వారిగా ఉండాల శరీర స్వభావాలు నెరవేర్చుకునే వారిగా ఉంటే మరి శరీరం ఆత్మ ఆత్మ శరీరానికి విరోధముగా ఉన్నాయి కాబట్టి మరి దేవిని మనము ప్రేమించలేం కాబట్టి మరి అదే పదిహేడవ వచనంలో ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడచసు దాని కోసరము శ్రద్ధతో వెతికినను ఏమైందంటే ఆయన ఆ తర్వాత అంట ఏషావు తరువాత అయిపోయినాక తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్దతో వెతికినను మారు మనసు కొందర అవకాశము దొరకక విసర్జింపబడదని మీరు ఎరుగుదురు అంటారు అవును మనకు తెలుసు అయినా గాని ఆ శరీర స్వభావాన్ని మనుషులు వెంబడిస్తూనే ఉన్నారు శరీరాన్ని సుఖపెడుతూ ఆ శరీరం కోరికలు తీర్చుకు శరీరంతో అనేకమైన పాపాలు చేయచ్చు మరి దేవునికి విరోధమై ఉన్న దానిని పెంచి పోషిస్తూ దాన్ని మన ఆత్మతో అణిచివేయకుండా మనము ఆత్మ కంటే ఇంకా దాన్నే ఆ నియమాన్ని ఎక్కువ పాటిస్తే మనలో పరిశుద్ధ ఉండడు కాబట్టి మనము గ్రహించుకోవాలా ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు ఎందుకంటే ఆయన పాపమరణముల నియమం నుండి మనలను విడిపించేవాడు కాబట్టి మనము మనము గ్రహించేవారిగా ఉండాలా దేవుని విషయంలో మనము ఆ ఎప్పుడైనాను మనము ఆయనను కనుగొనే వారిగా ఉండాలా ఆయనకు లోపడేవారిగా ఉండాలి మనము ఆయనను వెంబడించేవారిగా ఉండాలా ఆయనను స్తించేవారిగా ఉండాలా ఆయన ఘనపరచాల మనము మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండకూడదు కాబట్టి మనము ఆయనను సంతోష పెట్టేవారిగా మాత్రమే ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే బోధించట విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఒకటో ఏమంటున్నాడంటే ఎదుటివానికి బోధించు నీవు నీకు నువ్వే బోధించుకున్నావా అంటున్నాడు అవును ఎదుటివాణి కంటిలో ఉన్న నలసును ఎంచుతున్నావు కానీ నీ కంటిలో ఉన్న దూలమ్మను ఎంచుకుంటున్నావు అందుకనే నీ నీవు ఏ విధంగా ఎదుటివానికి బోధించు నీవు నీకు నువ్వే బోధించుకున్నావా దింగుల్ ప్రకటించు నువ్వు దొంగిల్లేదావా అంటున్నాడు ఎందుకంటే మనము ఒకరికి చెప్పేటప్పుడు మనము దేని విషయంలో శరీర స్వభావం కలిగి చెప్తున్నామా ఆత్మ స్వభావం కలిగి నడుస్తున్నామా అని మనం గ్రహించుకోవాలి అందుకనే మనము దేని విషయంలో కూడా ఎవరికి అచ్చి ఉండకూడదు రుణస్థులముగా ఉండకూడదు ఒక ప్రేమయాందు తప్ప అది ప్రేమకు కొలత లేదు కాబట్టి ఆయన మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు లాస్ట్కు ఏముందంటే మనిషి మనిషి జీవితంలో మత శు వార్త అధ్యాయంలో సత్య వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు దేవుడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువ ప్రభువ మేము నీ నామమున ప్రవచింపలేదా అంటే ఇది శరీరానుసారమైన ఆలోచన ఎందుకంటే పాప నియమములు ఈ విధంగా ఉంటాయి అని ఇక్కడ తెలియబడుతుంది ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువ ప్రభువ మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అయితే ఈ నియమము శరీరము ద్వారా శరీరాన్ని అనుసరించి చేసిన ఆత్మ క్రియలు అని మనము గ్రహించుకోవాలా ఎందుకంటే మాటల ద్వారానే అవి ఆ శరీరాన్ని అనుసరించి చేసిన మాటలు కాబట్టి అవి ఆత్మపూర్వకంగా చేసినవి కావు కాబట్టి ఇక్కడ ఆయన్నే ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆ దినందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అయితే అప్పుడు నేను మిమ్మును అంటుండే యేసుప్రభు గారు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అక్రమం చేయవారులారా నా నుండి ఉండని వారితో చెప్పుదును అని ఆయననే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు ఎందుకంటే మనము గ్రహించాల మనము గ్రహించేవారిగా ఉండాలి అయితే ఇరవై ఒకటో వచ్చినంలో ఏడు ఇరవై ఒకటిలో ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త చేయువాడే ప్రవేశించును అంటే ఆయన చిత్తము ఆయన నీతి ఆయన రాజ్యము అంటే ఆ యొక్క నీతి ఆయన రాజ్యమును వెతికి మనము శరీరాశలను చంపి మనము ఆయనకు లోబడి జీవిస్తే ఏ విధంగా ఉంటామో ఇక్కడ చెప్తున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పొద్దున లేస్తే చేస్తారు దేవునికి ప్రార్థన నాలా అయినా కాని వాళ్ళను ప్రవేశింపరు అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ప్రభువా ప్రభువా నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నన్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అయితే ఇరవై రెండవ అంటున్నాడు ఆ దిన మందు నన్ను సూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అంటు ఎందుకంటే ఈ విధంగా చెప్తూ ఉన్నారు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను అక్రమం చేయవరలరా నా ఇద్దరుండి పొండని వారితో చెప్పుదును అంటే మరి ఆయన ఆయన ఆయన వారిని ఎరుగుతాడు దేవుడు ఆయన గొర్రెలను ఎరుగును కాబట్టి ఇరవై నాలుగవ కాబట్టి ఈ నామ ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలియుండును అంటు అయితే ఆయన మాట ప్రకారముగా మనము నడుచుకునే ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అందుకనే కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలియుండును అంట ఎందుకంటే అది ఆత్మానుసరమైన మనసుగా మనం గ్రహించాలి అయితే వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా దాని కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనక అది పడలేదు ఇది ఆత్మానుసారమైన జీవితము అయితే మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలి ఉన్నాడు ఇది శరీరానుసారమైన జీవితము అని ఇక్కడ మనం గ్రహించుకోవాలా అందుకనే వాన కురిసిన వాదులు వచ్చును గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పను అందుకని మనము శరీరానికి ఆత్మ ఆత్మ శరీరానికి విరోధంగా ఉన్నాయి కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాల ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడే మనము ఆయన మాట వినేవాడిగా ఉండాలి అందుకని అంటుండే ఆయన నాయందు అనగా నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అంటే ఆయన ఆయనకు తెలుసు ఈ శరీరము అనేకమైన పాపక్రియలు చేయి చేయిస్తుంది కాబట్టి ఆ శరీరం ఏది కూడా మంచిది లేదు అని గ్రహించుకున్నాడు ఆయన దాన్ని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ ఈ విషయంలో కూడా మనము గ్రహించుకుంటే ఆ దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం గ్రహించుకొని మనం ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని దేవుడు మనకు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు విషయంలో మరి నేను ముగిస్తున్నాను అందుకనే మొదట నేను చెప్పిన విషయము పౌరు గారు చెప్పిన మాట ఏంటంటే నాయందు అనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదు మేలేన దాని చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదంటే పాప నియమం అనేది ఉన్నది నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడుకు చేస్తున్నాను నేను కోరిన దానిని చేసిన ఎడల దానిని చేయినది నాయందు నివసించు పాపమే అంటే శరీరానుసారమైన మనసు మరణము పాపమే గాని ఇకను నేను కాను అంటున్నాను అయితే ఈయన ఆత్మను అనుసరించి నడుస్తున్నాడు గాని శరీరము దళగొట్టక ఆ శరీరము ఎక్కడ లాగితే అక్కడ వెళ్లినట్టుగా ఇక్కడ మనం గ్రహిస్తాము అందుకనే మనము శరీరానికి రుణస్థులము కాము అంటాడు అందుకని మనము ఆత్మను అనుసరించి నడుచుకోవాల అందుకని ఆత్మ లేనివాడు నా వాడు కాడు దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మనము ఆత్మానుసరణంగా ఉండి ఆత్మ చేత శరీర మనము జీవిస్తామని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు మరి మరి వాక్యం ముగిస్తున్నాను దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మరి యొక్క వాక్యము దేవుడు దీవించుడుగాక మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి స్తులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా గొప్పదేవుడా సర్వశక్తి మంతుడా జీవాధిపతి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తులు స్తోత్రాలను ఆయన ప్రభు ఆత్మ శరీరం గురించి మాతో మాట్లాడారు పాప నియమములు ఏ విధంగా ఉంటే మాట్లాడారు ప్రభు అవును తండ్రి మరి ముఖ్యంగా వీటి విషయంలోనే ప్రతి ఒక్క మనిషి తప్పిపోవడానికి కారణాలు ఇవే ప్రభువ గ్రహించి మేము ఆత్మను మీ ఆత్మను అనుసరించి నడుచుకునే విధానాన్ని మాకు నేర్పించండి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి ప్రభువ మీ సాక్షులుగా ఇలబెట్టుకోమని ప్రభు విన్న వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మహిమ ప్రభావాలు కృతజ్ఞతలు మంచి వాక్య సందేశాన్ని మనకు అందించిన మన హృదయను బలపర్చిన దేవుడికి వదనలు చెందిస్తున్నాను వాక్యం పంచిగా ఇసు ఒక కృపా సమాధానం నడిపి మన అందరికి సదాకాలంతో రైండు అన్నక ఆమె అందరికీ ప్రైస్ లా